అంటే ఒక అభ్యాసం చేయాలి అంటారు పెద్దసంటారు నాయన నేను అనమాట నేను స్థానంలో ఈశ్వరుని పెట్టు మొదటి అభ్యాసం ఏం చేయాలి నేను స్థానంలో ఈశ్వరుని పెట్టాలి అన్నింటికి దేనికైనా సరే అది అసంబద్ధంగా నీకు తోచినా సరే నేను స్నానం చేశానండి అనమాక ఈశ్వరుడికి అభిషేకం చేశానండి నేను భోజనం చేశానండి అనమాక వైశ్వానరుడికి నైవేద్యం పెట్టానండి ఈశ్వరుడికి నైవేద్యం పెట్టాను అని నీలో ఉన్న నేను స్థానంలో మొట్టమొదట ఈశ్వరుణ్ణి పెట్టు ఏమండి ఇలా అన్ని పనులకి పెట్టమంటారా ఆ ఈశ్వరానుగ్రహం లేకపోతే నీ ఏ పని జరగదయ్యా బాబు అంటే అర్థం ఏమిటి పడుకుందాం అనుకున్నాడు అది రాదే ఆ నిద్ర వస్తే కదా పడుకునేది మందులు వేసుకున్నా కూడా వాడు బోళ్ళు మందు మరి ఈశ్వరానుగ్రహం ఉండాలా వద్దా అని నిద్రపోవాలన్నా ఈశ్వర అనుగ్రహం ఉండాలి శుభ్రంగా రాత్రి తిన్నాడు తెల్లవారే తెల్లవారులు అజీర్ణంతో ఇబ్బంది పడిపోయాడు అరగలేదు మరి అప్పుడేం చేయాలి లేచేటప్పటికి తీవ్రమైన ఇబ్బంది తీవ్రమైన పరిస్థితులు ఇంకా తేడా వచ్చింది ఇంకా తేడా వస్తే హాస్పిటల్లో మోసుకెళ్లాల్సిందే మరి ఇప్పుడు తిన్నది అరగాల వద్దా జరగాలి ఎవరి వలన ఈశ్వరానుగ్రహం మరి ఈనాడు మన జీవన వ్యవస్థలన్నీ నీ లోపల ఉన్న జీవన వ్యవస్థలన్నీ ప్రాణ వ్యవస్థ మీద ఆధారపడి అట్టి ప్రాణ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే ఏ వ్యవస్థ సరిగ్గా పనిచేయ మరి ఆ ప్రాణం పనిచేస్తుందండి ఎవరి అనుగ్రహం వలన కూడా ఈశ్వర అనుగ్రహం వలన మరి నీ చేతిలో ఏమున్నాయి ఇప్పుడు నేను నా చేతిలోనే ఉన్నాయండి నేనే చేస్తున్నానండి అనటానికి ఈశ్వరానుగ్రహం కనుక రెప్పపాటు తప్పితే ఊపిరి కూడా పేల్చలేదు చూడండి ఎంతో బ్రహ్మ ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు ఈ కరోనా కాలంలో అనేక ముఖ్య ప్రముఖుల ఏడల చూస్తున్నాం ఎన్ని బ్రహ్మ ప్రయత్నాలు చేశారు ప్రపంచంలో ఇంతకంటే అవకాశమే లేదండి అన్నటువంటివన్నీ చూసాం కానీ ఈశ్వరానుగ్రహంతో అయిపోయింది ఆయువు తీరింది ఒక్క సరే బ్రతికించలేదు ఎందుకని నువ్వు నూటికి నూరు పాళ్ళు ఈశ్వరుని మీదే ఆధారపడున్నావు కాబట్టి నీ ఆధారం అదే ఈ దేహం పనిచేయాలన్నా ఈ ప్రాణం పనిచేయాలన్నా ఆఖరికి దేహ ప్రాణ మనస్సులో కలిసి ఏదైనా ఒకటి చేసినట్లుగా కనపడినా ఏదో ఒకటి ఇవిడేదో లేచి కాసేపు ఇల్లు ఊడిచింది లేకపోతే ఇల్లు సర్దుకుంది లేకపోతే కాసేపు వంట చేసింది లేదంటే కాసేపు పిల్లల్ని పెంచింది అంతే కదండి ఓవరాల్గా చూస్తే మానవ జీవితంలో చూస్తే ఇంతకు మించి పెద్ద విశేషమేం కనపడదు ఇది నా స్వధర్మం ఇది నా కర్తవ్యం ఇది ఈశ్వరుని చేతిలో పనిముట్టుగా నేను చేస్తున్నాను ఈశ్వరుడే కర్త సకల జగదాధారుడైనటువంటి ఈశ్వరుడే కర్త ఏవండి మరి నేను అసంబద్ధమైనటువంటి దుశ్చర్యలు దుర్జన సహవాసంతో కనుక నేను చేసే పనులు కూడా ఈశ్వరుడే కర్తేనా దానికి కూడా ఈశ్వరుడే కర్త ఎందుకని అంటే అందరికీ లయకారకుడు ఎవరు రుద్రుడు రుద్రుడు అంటే ఎవరు రోధింప చేసేవాడెవడో వాడు రుద్రుడు వాడు నీకు ఫలితం ఇస్తాడు నువ్వు దుశ్చర్యలు గనక చేస్తే తప్పక ఏ ఫలితాన్ని ఇస్తాడు రోదన అన్న ఫలితాన్ని ఇస్తాడు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు వాటి గురించి ఈ దుశ్చర్యల యొక్క ఫలితాన్ని రోదనల రూపంలో అనుభవించేటిగా చేస్తాడు కాబట్టి మానవ జీవితంలో పెద్దలందరూ ఏమంటారంటే నాయనాను జీవితం ఎట్లా జీవించావో తెలియాలి అంటే చివరి కాలంలో చూడాలని ఆయన అంటారు ఆఖరికైనా నువ్వు ఆ రుద్రుడి నుంచి తప్పించుకోలేవు రోదనా బలం అప్పుడైనా పనిచేస్తుంది ప్రాణం పోయేటప్పుడైనా నీకు ఆ మరణ వేదన తీవ్రమైనటువంటి సందర్భంగా వస్తుంది మానవ జీవితంలో తీవ్రమైన సందర్భాలు వచ్చినప్పుడల్లా గుర్తుపెట్టుకోవాలి భావనామయ శరీరంలో బలంగా ఉన్నటువంటి రాగ ద్వేషాల వలనని ఈ సందర్భాలు వస్తాయి దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది భావనామయ శరీరంలోంచి వస్తుంది సంతృప్తి అసంతృప్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి భావనామయ శరీరంలోంచి వస్తున్నాయి ఆ దేహాంతర ప్రాప్తి ఎక్కడి నుంచి వస్తుంది భావనామయ శరీరంలోంచి వస్తుంది కాబట్టి ఈ భావనామయ శరీరం అవిద్య అనే కారణ శరీరం యొక్క ప్రతిబింబం అందుకని విద్యయా అమృతమశ్ను యా విద్య సా విముక్తయే నువ్వు విద్యాభ్యాసం చేయాలయ్యా జ్ఞానాన్ని సంపాదించాలయ్యా ఏ జ్ఞానాన్ని సంపాదించాలయ్యా ఏ జ్ఞానం సంపాదిస్తే నువ్వు అమృతస్వరూపుడు అని ఏ జ్ఞానం సంపాదిస్తే నువ్వు విముక్తుడు అవుతావో ఆ విద్యను సంపాదించు అటువంటి విద్య సంపాదించినప్పుడు మాత్రమే నీవి రాగద్వేషాల నుంచి బయటపడతావు ఈ భావన మే శరీరం నుంచి